నూట ఆరు శృతులు మూర్ఛనొందే చింతించి చింతించి వెతలుచెందిరయ్య వేల్పులెల్లా ఘన సనాతనాత్మగానంగలేఖను అఖిల జీవసంగ ఆత్మలింగ భావము శరీరములో ఆత్మ చేస్తున్నప్పటికీ జీవాత్మ తాను చేస్తున్నట్లు తలచితే ఆ పనిలోని కర్మను జీవునికి అంటగట్టు ఓ ఆత్మ వినుము పరమాత్మను తెలియుటకు మనుషులే కాక దేవతలు కూడా ప్రయత్నము చేసి వారికి కూడా ఏమాత్రము అర్థము కాక వెతలుజెంది ఊరకున్నారు శృతులు కూడా దైవమును గురించి పరిశోధించి పరమాత్మ విషయములో ఏమీ తెలుపలేకపోయాయి అందువలన పరమాత్మను తెలియుటకు శృతులను ఆశ్రయించినా దేవతలను ఆశ్రయించినా ఏమీ ప్రయోజనము లేదు అన్నిటికీ అతీతమై ఎవరికీ తెలియని ఏది కాని పరమాత్మను తెలిసినామని కొందరు బహిరంగముగా చెప్పుకొనుట నవ్వదగిన విషయమే కదా